ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కనికరం దేవా దేవ కృపగలిగిన మా ప్రభ సర్వశక్తి మంతుడ సర్వాధికారి ఈ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభావ ఆకాశ మహాకాశం పటుజాలని గొప్ప దేవుడవు అద్వితీయుడవు ఆశ్చర్యకరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సర్వకృపాని తిన మా ఇన్నా నీడు నిరంతరం మారని మార్పు చెన్నని గొప్ప దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మా విమోచకుడు మా రక్షకుడవు తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి మా కొరకై ఆ కలుషిలో తండ్రి బలియాగమైన దేవుడో తండ్రి ఆ ప్రభావ మా కొరకై తండ్రి నైనా మీ పరలోకం మీ సింహాసనం వీడి అనే రిక్తినిగా లోకానికి వచ్చి ప్రభావ తండ్రి మా కొరకైన తండ్రి కలిసిలో మరణం పొందిన దేవుడో ప్రభావ మీ మరణం ద్వారా తండ్రి మీరు మాకు జీవం అనుగ్రహించిన గొప్ప దేవుడో తండ్రి మీకెంతగానో కృతజ్ఞత ఆస్తు తలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ గరిచిన కాలం అంతా కూడా తండ్రి ఆయన మీ కృపలో కాచి కాపాడేందుకు స్తోత్రం స్థితిని చెల్లిస్తున్నాం ప్రభావ ఇంతవరకు కూడా సజీవులుగా ఉంచి నా తండ్రి రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను సృజించుటకు నాయన నీ స్వరం వినటకు నీకు మొర పెట్టుకున్నటకు మీరు అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత కాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి గొప్ప దేవుడు జీవం కలిగిన దేవుడో తండ్రి అయినా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ఎక్కడిద్దరు ముగ్గురు మీ ఆమని కూడా గొప్ప దేవుడో ప్రభావ తండ్రి ఆన్లైన్ లో ప్రభావ మేము కూడి ఉంటుండగా మీరే మా మధ్యలోకి మీ ఆత్మ సంచారం మాజని గ్రహించండి ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి ప్రభావ తండ్రి నాని ఆరాధన అంటే మీ నామానికి మహిమకరంగా జరిగించండి పాటల ద్వారా మహిం పొందండి నా తండ్రి పక్షంగా నిలబడుతున్న మీ దాసరాన్ని ప్రభావ ఆత్మతో నింపండి మీద ఆసుల మాట్లాడండి నా ప్రభావ తండ్రి మీ నామానికి మహిమకరంగా మేమంతా నీ వాక్యాన్ని సరంగా జీవించినట్లు కృషి నేను చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి మీ గ్రహించండి తండ్రి నాన్న మీటింగ్ అంతట్లోనూ ప్రభావ మీరే తోడుకోండి రావాల్సిన వారందరినీ కూడా తండ్రి మీరు తొలపెట్టి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఈ తొలగించండి తండ్రి ప్రభావం మీరే కృపణను గ్రహించి మీటింగ్ ద్వారా మీరే మయం పొందమని మీటింగ్ అంతటికి ఆగి అంత మీరే ప్రభావం నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలు రాధించి స్థుతి నుంచి పెట్టుకుంటున్నాం తండ్రి ప్రయత్నాడు అక్క అందరికీ క్రీస్తు నాకు బలమాయే నా కింద ఆనందం నాకెంతో ఆనందం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 పరిస్థితిలో గతి లేదని తల చాను ఎటుతో చని గతి లేదని తలచాను నా స్థితి గమనించాడు తన శక్తితో నింపాడు నా స్థితి గమనించాడు తన శక్తితో నింపాడు स्मरिञ्चुचु यसु नामं परिगेते दगुरि वयपू स्मरिञ्चुचु यसु नामं ना हृदयमु प्रभु दाई प्रभु जीवमु ना दाई ना हृदयमु प्रभु दाई Prabhu Jeeva Munadaye Yesu Kreesuna Kubala Mahe Na Kinto Anandam Na Kinto Anandam Na Jeevita Kalamulam Na Yevvana Kalamantam Na Jeevita Kalamulam Na Yevvana Kalamantam ప్రభు నామే పాడదను ప్రభు ఏ సున్య్యా నింతును ప్రభు నామే పాడదను ప్రభు ఏ సునియ్యా నింతును నాహృదయం ప్రభుదాయే ప్రభు జీవమునాదాయీ నాహృదయం ప్రభుదాయే ప్రభు జీవము నాదాయే yesu kristuna ku balamai na kentho anandam na kentho anandam amen sister thank you praise the lord sister rajon ka raja yeshu raja jagat me raj karega హాలయా ధ కగ తు రాజకే హాలయా ధన్యవాద కో హాలయా అ हले लुया हाल लुया हाल लुया हले ईश्वरों का ईश्वर है उसका धन्यवाद करो उसी की करुणा सादा की है धन्यवाद करो ओ ईश्वरों का ईश्वर है उसका धन्यवाद करो उसकी करुणा सदा की है धन्यवाद करो राजों का राजा ये शु राजा जगत में राज करेगा आ ले ధన్యవాద కాలేయా అ ప్రభు కా ప్రభు హాద క రుణా సదాకి ధన్యవాద క ప్రభు ప్రభు హన్యవాద కరుణా సదాకి ధన్యవాద క రాజా యేషు రాజా జగ తురాే హాలయా ధన్యవాద కలయా అ ये वक्यवाद करो क्योंकि वो भाला है उसकी करुणा सदा की है धन्यवाद करो यहो वक धन्यवाद करो क्योंकि वो भाला है उसकी करुणा सदा की है జ కగ తే రాజకరేగా హాలయా ధన్యవాద కాలయా Alleluia, Alleluia, Alleluia. Praise Lord Star. Jeeva Nadini Nahrudaya Mulo Pravahim Pache Umaya Jeeva Nadini Nahrudaya Mulo ప్రవహింపచేయమయా శరీర క్రియలని యో నాలోశ పచేయో జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో జీవనది నాహృదయములో ప్రవహి పచేయమయా ఎండి నయం కలనియో తిర్ఘి జీవిం పచేయమయా ఎండి నయం కళనియో జీవనదిని నాహృదయముల ప్రవహింపచేయుమయా ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయవరములతో యా జీవనదిని నాహృదయం లో ప్రవహింపచేయు నాహృదయం లో ప్రవహింపచేయుమయా హల్లే జీవనదిని నాహృదయా ప్రవహిం పచేయుమయా ఏసయ్యా జీవనదిని నాహృదయాములో ప్రవహిం పచేయుమయా ప్రేజ్ దా థ్యాంక్ యూ సిస్టర్ సమస్యను సతంత్రంగా వారు చూడగలిగారు కనేవాళ్ళకి సమానంగా కష్టాలు దారపడగలిగారు ఒకే విధంగా సమానంగా సవాంతక ప్రయాణం కొనసాగుతున్నాం సహజంగానే యువతకి అవకాశాలు లేవు కనుక యువతను కనేవాళ్ళకి సమానంగా కష్టాలు దారపడగలిగారు మాటలకి విద్యం చవాను కనడం మిజ్ఞన నలగదొచ్చింది అవకాశం కల్ మార్క మార్క దొరకన మంకిన అనుభవా తీరరా నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలించని ప్రతి తీగను ఆయన తీసి పారి వేయవు పలించే ప్రతి తీగను మరి ఎక్కువగా పడివుతున్నది దానిలో దానిలో పనికి రాని తీగలు తీసివేయవు నేను నేను మీలో చెప్పిన మాటలను బట్టి మీ మీరు ఇప్పుడు తదితులై ఉన్నారు నాయందు నిండి చేయడి మీ అందు నేను నిండి చేడు ఇందు దేవుడు నేనే నిజమైన ద్రాక్షడే నా తండ్రి వ్యవసాయకుడు ముడలియ మన దేవుడే నిజమైన దేవుడు అనమాట ముడలియ మన మన తండ్రి అని మన స్వీకరించాలి పలించని తయను ఆయన తీసి పారిపోయేను హలియ ఆయనలో ఆయనలోని మనం దేవుడు మనం నివసించాలంటే ఆయన మాట పక్కన నడుచుకుంటూ వెళ్తే ఆయన మాట మనం లోబడి లోబడి ఆయన త్రోలో మనం నడుస్తానంటే దేవుడి మనం పలించే చేయగలవాళ్ళే తయారు చేస్తానన్నమాట ఆయన త్రోవలో మనం నడవకుండా ఆయన మాట మనం గ్రహించకుండా కుండా ఉంటే దేవుడు మనం ఆయనలో నుంచి మనం తీసివేసి గడ్డగా మనం ఉండకూడదు ఆయనలో పలించడానికి ఆయన మాటలు మనం గైకోదాం అనమాట దానిలో పలింపలని పలించే ప్రతి తీగను మరి ఎక్కువగా పలింపని దానిలో నుంచి పనికి రాని తీగను తీసివేయడం మొదటిగా నాలో నేను మీలో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రలో ఇస్తున్నారు హరి ఎప్పుడైతే మనం దేవుని సరిగ్గా నచ్చి ఆయనతో పాటు మనం తీరిస్తానంట మన పవి తీగలాగా మనం మనం తయారు చేసినట్టాలేజీగా నా నిలిచి రెడీ మీ ఎందు నేను నిలిచిందమ్మా హరే అన్నమాట దేవుని మనం నిలిచి ఉంటాము మన సినిమాన్ని దేవుడు తీసేస్తా ఉంటాం వ్యక్తులన్నీ దేవుడు తీసేస్తా ఆయన తిరుగుతూ మనం ఆయన మాట మా ఎన్నో నిలిచింది మీ అందరినీ నిలిచిందును తిరిగే ద్రాక్ష ద్రా ద్రాక్షణిలో నిలిచి ఎందుటే గాని తనంతకు తానే ఎలాగో పలించదో అలాగే మీరును నిలిచితేటే గాని మీరును పలి పలి పలింటరు ద్రాక్షళి నేను తీగను మీరు హలియా ఫ్రీగా అయితే ఒకటి ఫలించదు కదా ఫ్రీగా చెట్టు ఉంటేనే ఫ్రీగా ఫలిస్తుంది హలియా మనం ఎప్పుడంటే ఆయనలో మనం ఇప్పుడంత ఉంటామో ఆయనలో మనం ఫలిస్తా ఉంటాం ఆయనలో ఆయన చెప్పిన మాట పక్కన నడవకుండా ఆయన త్రోవను మనం విచ్చి పెట్టి ఉద్దాం అనుకో మన దేవుడు తీసేస్తా ఉంటామంటే ఆయన మాట పక్కన నచ్చిపోవాలి ఆయన త్రోవ అంటే ఉండాలి దేవుని ఒక సత్యం గ్రహించి ఆయన మాట పక్కన నడవాలి హలియా మీరు ఎవరు నా ఎందు నిలిచి నిలిచి నిందునో నేను ఎవరి ఎందు నిలిచి నిందును వాడు బహుగా పదించను మనం అంటే దేవుని ఎందు నిలిచి ఉంటే దేవుడు అని పాలింప ఉంటాడు మీరు వేరుగా నా నుండి మీరేమీ చేయలేరు ఎవడైనా నా నా ఎందుకు నిలిచిందు వాడు చేయవలే బయట ఆరవే ఆరవే డి బడి తిండిపోహను మనుషులు అతి వారి అతి వారిని పొగ్గు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోహను నా ఎందు నా మాటలను నిలిచి ఉండు నిలిచి ఉండని మెడగా మీకేది అడుగుడి అది మీకు గ్ర అనుగ్రహింపబడిను మీరు బాగుగా పలి ఫలించుట వలన నా తండ్రి మేమో పచ్చబడు ఏమో కష్టపడుతుంది అది వెళ్ళి మనం అంతా ఆయన ఎందుకు నింపడు మనం మీద తడుగుతామో దేవుడు మన తప్ప ఖర్చు చేస్తా ఉంటాడు ఆయన త్రోహ ఆయన అంటూ మనం నింపకుండా ఉంటుందంట దేవుడు మనకి ఏం చేసిందాన్ని మన దేవుడు మనం మనం పచ్చకూడదు ఆయన లో ఉంటే ఆయన ఆయన పట్టుకొని మీ శ్రమలు వచ్చినాయి మీ బాధలు వచ్చినాయని ఆయన విడవకుండా ఆయన పట్టుకొని ఉంటాం మనం ఏ విధంగా ఆయన సరైన త్రోహలో నడిపిస్తా ఉంటుందంట అది మీరు నా తండ్రిగా ఉంది ఆయన మాట పక్కన మనం పలించుగా మనం చేయడం ఆయన మాట మనం ఆయన మాట మనకు ఎక్కువనే ఆయన పలింపాలిగా మనం తయారు చేస్తా ఉంటాం తండ్రి తండ్రి ఎలాగో ప్రేమించను నేను ఈ మనం అలాగా ప్రేమించుకుని హనిలి మన తండ్రి మన శరీక తండ్రి మన ఎలా ప్రేమిస్తుండో ఆయన కూడా మన అట్టకడికి ఎక్కువ ప్రేమించుకున్నట శరీక తండ్రి ఈ రోజు మనతో పాటు ఉంటాడు ఎల్లకల్ మనతో పాటు ఉండదు హో పాటు ఉంటాడు ఆయన ఆయనని మనం ప్రేమించాలి హనియ ప్రేమయందు నా ప్రేమయందు తెలిసి ఇందుడి నేను తండ్రిని తండ్రిని ఆజ్ఞ నా తండ్రి ఆజ్ఞలు బేకొని ఆయన ప్రేమ ఎందు నిలిచిన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు బేకొని నీడల నా నా ప్రేమయందు నిలిచిందు నా సంతోషము ఉండవడెను ఉండవలెనని ఉండవలేను మీ సంతోషము సంపూర్ణము సంపూర్ణము కావాలని మీరు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను హర్జీయ దేవునంటా మనతో చెప్తా ఉన్నాడు సంగతులని చెప్తా ఉన్నాడు మీరు ఈ విధంగా నచ్చుకుంటే మీరు పళ్ళిస్తారు నాలో మీరు నివసిస్తారు హరళియ అని చెప్తా ఉన్నాడు హరీలియ దేవుని మాట అంట మనం హృదయంలో ఉంచుకొని మన ఇతరులకు వచ్చి రండి అనే ఇతరులోకి చెప్పుకోవాలంట హరళియ దేవుని మాట పక్కన మనం ఎప్పుడు నడుస్తామని దేవుడు సజీవంగా నిలబెట్టయింది తిరుమల మనం ఏమి దాంట్లో మన సరిగ్గా నచ్చుకుంటే వెళ్తా ఉంటాయి ఒక్క పని తప్పిస్తా ఉంటాడు నుంచి మనతో ఏం దేవుడు మనకి ఎలాంటి ఎలాంటి బాధలను వాళ్ళ నుంచి దేవుడు మనం విడుదల విడుదల చేసుకుంటా ఉంటాడు మనం ఎప్పుడైతే దేవుని సరిహద్దు మనం అయిపోయి ఆయన మన ఒక మనకు తండ్రి మన శరీర తండ్రి అయినా మనం మర్చిపోదలు కానీ మన ఆత్మీయ తండ్రి మనం మర్చిపోంట మన విలువడు విడుబై చెప్పిన దేవుడు కాబట్టి మనైనా పట్టుకొని ఆయన వాటిని మర్చిపోతాం మళ్ళీ కేసు వచ్చిన వాచం దేవుని తీర్చులేకపో aí a pessoa não coloca uma porcentagem de 20% que fica com a pessoa que não coloca a porcentagem de 20% aí também não chama a porcentagem de 20% ప్రార్థన చేసుకుందాం మహాగణుడవు మహోన్నతుడవు సర్వశక్తిమంతుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అగ్ని జ్వాల ల వంటి కన్నులు కలిగిన ఏసియా సాయంత్రకాల సమయం అందు ప్రభ ఏ రీతిగా మేము కోడుకునే ప్రభా నీ యొక్క సన్నిధిలో నా తండ్రి ప్రభ మాకు హృదయ ఘోషను గుమ్మరించుకుంట ప్రభ ఇచ్చిన సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క ద్వారా మాతో మాట్లాడిన దేవుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి పరిశ ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలించే దేవుడో ప్రభ నా తండ్రి హృదయ అంతరంగ మేము ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసియా నీకు సన్నిధిలో ప్రభ ప్రతి ఒక్కరిన తండ్రి ప్రభ ఈ రీతిగా ప్రభ నేను సమీపస్తుడిగా కూర్చుని ప్రభ నా తండ్రి మీ సొత్తుగా మీ బిడ్డలుగా నా తండ్రి మేము మా యొక్క క్రియలని ప్రభా అన్నింటినీ ఒప్పుకుంటూ ప్రభా మీ సన్నిధిలో సంపూర్ణమైన సమర్పణతో కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు మా మధ్యన మీరు దిగి వచ్చే దేవుడవు నాయన నీకు వందనాలయ్య ప్రతి ప్రార్థకు ప్రార్థనకు ప్రభ చేవయోగ్య దేవుడవు ప్రతి ప్రార్థనను ఆలకించే దేవుడవు నీకు వందనాలయ్య జీవం తండ్రి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం ముందు మరి అనేక మంది విడులు ప్రభనతటి కొరకు ప్రభ విడుదల కొరకు ప్రభన తండ్రి మరి ఎన్నో రకములైన తండ్రి ప్రభ ఆయాస్తకరమైన క్రియలతో ప్రభ బాధపడుతున్నగా కుటుంబాలను అన్నింటినీ కూడా ప్రభాన తండ్రి మీ యొక్క సన్నిధికి తీసుకొని వస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రత్యేక రీతిగా దీవించండి స్వస్థపరచండి ప్రభాన తండ్రి సరి చేయండి సమర్పణతో జీవించుటకు ప్రభని యొక్క కృపణ ముఖ్యంగా నాయన నా మరి ప్రమీల సిస్టర్ గురించి ప్రార్థిస్తున్న ప్రభ గొంతుల యొక్క ట్యూమర్స్ విషయంలో నా కార్యం జరిగించండి ప్రభన తండ్రి టోటల్ హీలింగ్ మీరు దయచేయండి నాయన ఏసామి యొక్క రక్తంతో ప్రభ బిడ్డను మీరు ముట్టి శుద్ధి చేసిన దేవుడౌ ప్రభామి యొక్క దెబ్బల చేత ప్రభ స్వస్థతను కలగ చేయండి నాయన ప్రభా కుటుంబం అంతటినీ కూడా ప్రభా యొక్క రక్షణల కార్యంలోన తండ్రి జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క విధున సైతాన అంధకార చీకటి శక్తుల నుంచి ఆ కుటుంబం ను చేయండి ప్రభాని యొక్క నీకృపలు ప్రభాని పరిశుద్ధాత్మ నీడలో ప్రభ బిడ్డలు అతన్ని ఎదుగుటకు ప్రభావ సహాయం భయానా బాయ్ సిస్టర్ విషయంలో ఆ నోటి క్యాన్సర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డ మరి ఎంతగా రోధిస్తుందో ఆవేదనతో ప్రభా నా తండ్రి ఆ బిడ్డ మీరు ముట్టండి కనికరించండి నా తండ్రి నడినెత్తి నుంచి అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థత కలుగ చేయండి ప్రభా యొక్క క్యాన్సర్ ట్యూమర్స్ అనేవి బాడీలో మరి ఎక్కడ కూడా రాకుండా నా తండ్రి నీ కృపగల హస్తంలో కప్పజెప్పుకుంటున్నాం ఆ బిడ్డను మీరు ముట్టండి సంపూర్ణ స్వస్థత దయచేయండి అదేవిధంగా వారి కుటుంబం అందరినీ కూడా ప్రభా స్వ నా తండ్రి సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి రక్షణ జరిగించమని అక్కడ మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి సుందర బ్రదర్ విషయంలో కూడా నా తండ్రి లివర్ సమస్యతో బాధపడుతున్నాడు నా తండ్రి ఆ బిడ్డకున్నటువంటి చెడు వ్యసనాలు ప్రభ ప్రతి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ నా తండ్రి ప్రభా ఏ నామంలో ఖాళీ ప్రతి విధమైన శోధనల నుంచి ఆ కుటుంబం మీరు రక్షించండి ప్రభా ఆ బిడ్డ నా తండ్రి సంపూర్ణ స్వాస్థ నా తండ్రి మారు మనసు దయచేయండి విశ్వాసం దయచేయండి ప్రభ రక్షణ కార్యం జరిగించండి నీ యొక్క వాక్కును పంపి ప్రభ ప్రతి ఒక్క బిడ్డను కుటుంబంలో మీరు ముట్టండి సంపూర్ణ స్వస్థతను కూడా దయచేయండి నాయన ఆ బిడ్ ఆ బిఘ్నో పాప విషయంలో కూడా నా తండ్రి నరాల బానిహించటం ప్రభ మీద బిడ్డ సంపూర్ణ నా తండ్రి స్వస్థతను దయచేయండి నా ఆ కుటుంబంలో ప్రభ గొప్ప కార్యలు ఆశ్చర్యకార్యం జరిగించండి ప్రభ ప్రతి ఒక్కరూ ఆ కుటుంబంలో మారు మనసు పొందునట్లు నా ఆ బిడ్డ విషయంలో మీరు గొప్ప మిరాకులు జరిగించండి మీ యొక్క నామనుకే హిమ కలుగును కాక అలా లుయ పద్మ సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నేను బిడ్డ మా తండ్రి ఆయాసంతో బాధపడుతుంది ప్రభా లంగ్స్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా ప్రతి ఒక్కటి సంపూర్ణంగా హీల్ కాల్గును కాక నా తండ్రి ప్రభా బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి అదేవిధంగా ఆ బిడ్డ యొక్క జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగించండి అతండి ఆ కూడా మీరు రక్షించుకోనండి నాయన ఆ బిడ్డ మూలంగా ప్రభా సంపూర్ణ స్వస్థత కుటుంబానికి కూడా దయచేయండి ఆత్మీయ రీతిగా శారీర రీతిగా ప్రభా ప్రతి ఒక్కరిని పేరుపైన ముట్టి దీవించండి ఆ కుటుంబానికి మీరు రక్షణను కలగ చేయండి ఆయన పద్మ సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభ నా తండ్రి రజని సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను ఆయన బిడ్డలకు ప్రభ సంపూర్ణ స్వస్థత దయచేయండి కుటుంబంలో రక్షణ కలిగ చేయండి ప్రభల రజని సిస్టర్ గర్వ విషయంలో ఆ ఫైబ్రాయిడ్స్ విషయంలో సహాయం చేయండి నాయన ప్రతి విధమైన ఇన్ఫెక్షన్ ప్రభుత్వం మీరు తీసివేయండి ప్రభ ప్రతి తండ్రి ప్రభ అస్వస్థత నుంచి బిడ్డలకు సంపూర్ణ విడుదల రక్షణ కలగ చేయండి ప్రభ న తండ్రి మీ యొక్క అతని పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగినదని నమ్మటకు ప్రభ వారికి హృదయంలో అతని బలపరచమని ప్రార్థిస్తున్నాం నీ సన్నిధిలో ప్రభావ వారు హృదయంలో కుమ్మరించి ప్రభాన తండ్రి ప్రార్థనకు విడుదల కలుగుటకు ప్రభన తండ్రి ప్రేరేపించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మరి బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం హార్ట్ బ్లాక్స్ లో ఉన్న తండ్రి ఎలాంటి అవరోధాలు జరగకుండా ప్రతి బ్లాక్ ని క్లియర్ చేయండి రక్త సరఫరా ఆ సర్కులేషన్ విషయంలో కార్యం జరిగించండి హార్ట్ ని హీల్ చేయండి ప్రభల తల్లి ప్రతి విధమైన అనారోగ్యం ఆ హార్ట్ సంబంధించి ఇంకా ఏ ప్రభల తల్లి సమస్యలు ఉన్నాయో ప్రతిదీ కూడా మీరు ముట్టండి ప్రభా మీకు కార్యం జరిగించండి నాయన అంధకార శక్తులు మంత్ర శక్తుల కుటుంబంలో పని చేయకుండా ప్రభాన తండ్రి మీరు కుటుంబంని ఆదరించండి స్వస్థపరచండి రక్షించుకోనండి దీవించండి అయినా ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంతో సన్నిధిలో మోకరిల్లి ప్రభా నది ప్రార్థించుటకు ప్రభ వారికి ప్రేరేపణ దయచేయండి నతని మలీశ్వరి సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం బిడ్డ ఆ అనారోగ్యంతో బాధపడుతుందినైనా తండ్రి ఎలాంటి అనారోగ్యమో తెలియదు కానీ ప్రభ ఆ బిడ్డను సంపూర్ణంగా నడినెత్తి నుంచి అరికాల వరకు మీరు ముట్టండి మీ వాక్కును పంపి స్వస్థత కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం మాట మాత్రం సెలవిస్తే ప్రభాన తండ్రి బిడ్డలు ందుతారు ప్రభా ఆ విశ్వాసం వారికి దయచేయండి అంత విశ్వాసంతో ప్రార్థించుటకు ప్రభ వారిపైన మీ యొక్క పరిశుద్ధ ఆత్మను ఆత్మ కార్యం జరిగితేనే ప్రతి ఒక్క స్వస్థతలు జరుగుతాయి ప్రభ అక్కడ మీరు నతండి మీ యొక్క కార్యములను జరిగించండి మీ యొక్క మహిమ కలుగును గాక అనసమ శిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ఆ విషయంలో మరి చాలా కాలం నుంచి కాలు సర్జరీ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ బిడ్డ కాలును ముట్టండి నదండి సంపూర్ణ స్వస్థత కలుగచేయండి ఆ బిడ్డ కుటుంబంలో కూడా నండి ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ కలగ చేయండి ఆమె ప్రతి ఒక్కరు ఆదరించాలి ఆ కుటుంబంలో నచండి ఆ బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి అంధకారం అంత చికటి శక్తులు ఆ కుటుంబంలో పంచడానికి వీల్లేదు ప్రతి దయ్యమా ఏసు నాన్ల కాలిపోను కాక ప్రభాన తండ్రి బిడ్డల విషయాలలో మీరు కార్యం జరిగిస్తుందిగా మీకు వందనాలు తెలిస్తున్నాం దేవి శిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభాన బిడ్డకున్న ప్రతి విధమైన బాధ నుంచి ప్రభ శరీరకంగా ఎన్ని ఎన్ని రకాల ముళ్ళులు ప్రభాన బిడ్డను వేధిస్తున్నాయి అతన్ని ప్రతి ఒక్క ముళ్ళుని తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో తల్లి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఎలాంటి సర్జరీలు జరగకుండా ఆ బిడ్డను ప్రభ మీరు కంప్లీట్ హీల్ చేసి నా తండ్రి బిడ్డగా నిలబెట్టుకోనండి అదేవిధంగా ఆ బిడ్డ యొక్క భర్తను కూడా మీరు ముట్టండి అన్న మాట్లాడండి వారిని ప్రభాన మీ యొక్క సత్యం తెలుసుకుంటకు మీరు ప్రేరేపించండి అవిడ యొక్క భర్తను కూడా బాబాని తన రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాం త్రాగుడు ప్రతి విధమైన నా తండ్రి మీకు ఆయాసకరమైన క్రియలన్నిటిని తీసివేసి సంపూర్ణ స్వస్థత ఆయనకు కూడా కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన రెండు సిస్టర్ విషయంలో ప్రభా ప్రతిసారి మేము అడుగుతున్నాం తండ్రి ఆ బిడ్డ డైజెషన్ సిస్టమ్ ని సరిచేయండి నాయన ఆ బిడ్డ ప్రభ సేవలో బలపడుతుండగా నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం కూడా కావాలి ప్రభ నా తండ్రి ప్రభా ఆ బిడ్డ విషయంలో మీరు అతని గొప్ప కార్యమే జరిగించినారు అతన్ని మంచి సాక్షి బిడ్డగా నిలబెట్టుకున్నారు సేవలో నా తండ్రి ఆటంకం తొలగించమని ప్రభాన తండ్రి మీ యొక్క బలమైన హస్తముల ప్రభ నా తండ్రి ఆ బిడ్డని దిన మనస్సులుగా తల్లిగి నా తండ్రి నివసిస్తున్నాగా నాయన కార్యంలు జరిగించండి మీ యొక్క నామములకే మహిమ కలుగునుగాక భర్తను కూడా మీరు ముట్టండి ప్రభా కుటుంబం ను ప్రభ మంచి విశ్వాసంలోకి నడిపించిన దేవుడు ప్రతి ఒక్క కార్యములను జరిగించి వాడవు నా తండ్రి వారి సాక్ష్యం నిలబెట్టుకోనండి అనేకులను ప్రభ న తండ్రి నీ వైపును త్రిప్పుకుంటూ ప్రభ ఆయుధములుగా మీరు వారు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆరోగ్యం కూడా మీరు దయచేసి ప్రభ కుటుంబంలో ఘన కార్యములు ఆశ్చర్యకారులు జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన సరిత సిస్టర్ కి మరి బ్లడ్ క్యాన్సర్ ప్రభ లేక అదేవిధంగా శివదాస్ బ్రదర్ కూడా బ్లడ్ క్యాన్సర్ అన్న ఇద్దరు బిడ్డలు కూడా ప్రభ సంపూర్ణంగా కోలుకోవాలా లేకపోతే ప్రతి విధమైన క్యాన్సర్ క్షణం ఏ స్నామ్లకు కాలిపోను కాక అలా లూయ ప్రభాన తండ్రి గొప్ప కార్యం బిడ్డల జీవితాల్లో జరిగించండి వారి కుటుంబాలలో జరిగించండి నాయన ప్రభన తండ్రి సమర్పణతో ప్రభాని యొక్క సన్నిధిలో వచ్చిటకు కేవలం ప్రార్థన కోసమే కాకని అతన్ని విశ్వాసంతో రక్షణ కోరకు కూడా ఆ బిడ్డలు ప్రభ ముందుకు సహాయం చేయండి వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి ప్రతి ఒక్క బిడ్డ నీ సత్యం తెలుసుకుంటకు ప్రభాన తండ్రి నువ్వు కార్యం జరిగించమని వారి శుద్ధాత్మ కార్యంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం మరి లక్కీ పాప కు కూడా ప్రార్థిస్తున్నాం అదండి బోన్ గ్రోత్ నింబ్రోల్ చేయండి నాయన ప్రభ నార్మల్ హెల్త్ రిస్టోర్ చేయండి ప్రభ చిన్న బిడ్డను మీరు ముట్టండి ఎలాంటి కాంప్లికేషన్ ఫ్యూచర్ రాకుండా ప్రభా బిడ్డ జీవితాన్ని మీరు చక్కదిద్దండి సరి చేయండి నా తండి తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రభ వారి యొక్క భయంను తీసివేసి ప్రభ మీరు ఒక గొప్ప కార్యం ఆ కుటుంబంలో జరిగించమని బిడ్డ ద్వారా ప్రభుత్వ కుటుంబం అంతా కూడా ప్రభ రక్షణలోకి రావటానికి మీ విశ్వాసం ఉంచి ప్రభ సంపూర్ణంగా సమర్పించుకోవటానికి సిద్ధపరచండి ఏసిఎ మీకు ఆశ్చర్యకార్యం గృహాలలో మీరు పెరిగిస్తున్నట్టు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థనలో వ్యర్థం కావునైనా ప్రతి ప్రార్థనకు ఆలకించి జవాబునిచ్చే దేవుడో ప్రభ జీవం గల తండ్రి ప్రభ ప్రతి బిడ్డల విషయంలో తండ్రి మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం హన్వీకా గురించి కూడా ప్రార్థన ప్రభుత్వం చిన్నప్పుడే ప్రభ మరి హై డయాబెటీస్ ఆ బిడ్డ షుగర్ లెవెల్స్ ని ప్రభ కంట్రోల్ చేయండి నా తండ్రి ఆ బిడ్డను మీరు ముట్టండి ప్రభ ఇంత చిన్న వయసు నుంచి ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రతి ఒక్క ఆర్గన్ని ప్రభా హీల్ చేయమని మీ యొక్క జీవంను పోసి బట్ బిడ్డను అతడి ప్రభా మరి నార్మల్ హెల్త్ కు మీరు బ్రతికించమని ప్రార్థిస్తున్నాం ఆ భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నార్మల్ లైఫ్ జీవించటకున్న అతన్ని కార్యం జరిగించండి కుటుంబం ని కూడా రక్షణలోకి మీరే నడిపించుకోనమని ప్రార్థిస్తున్నాం నితిన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం యాక్సిడెంట్ ద్వారా కాలు ఫ్రాక్చర్ మరి బాధపడుతున్నాం కానీ అతన్ని బ్రదర్ యొక్క ఫ్రాక్చర్స్ ఆఫ్ బోన్స్ విషయంలో ప్రభ కార్యం జరిగించండి ఎండిన ఎముకలను ప్రభ నువ్వు జోడించిన దేవుడవు ప్రభ అతని ఎండిన ఎముకల్లో జీవం పోసిన దేవుడవు నాయన వారు జీవమై పెద్ద సైన్యంగా మారినట్టు ప్రభాని యొక్క గ్రంథంలో హెచ్కే గ్రంథంలో చెప్తున్నావు తండ్రి ప్రభ ఎముకలను ముట్టు ప్రభ ఎంతమంది ఫ్రాక్చర్స్ తో బాధపడుతున్నారో వీళ్ళందరి ఎముకల్లో నీ జీవము సత్వను పోసి వారిని ప్రభా బలపరచమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా కుటుంబంలో కూడా నా తండ్రి రక్షణ జరగాల సైతాను అంధకారం చీకటి శక్తులు ఏసు శక్తి గ నాముల కాలిపోను గాక ఆ బిడ్డల జీవితాలు మంత్రాలు పనిచేయడానికి వీల్లేదు ఏసనిక కార్యములు ప్రభణత అండి జీవము గల అవి చూచుటకు వారి మనోనేతులను వెలిగించండి వారి హృదయములను కూడా మార్చండి కుటుంబంలో ప్రభ గొప్ప కార్యములు ఆశ్చర్యకారులు మీరు జరిగించండి ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదునైనా నువ్వు మాట సెలవిస్తే ప్రబణతండి అది నిర్లక్ష్య ప్రబణతండి మరి వ్యర్థంగా వెనక్కి రాదు ప్రభాతండి అది కార్యం జరిగించి విజయంను దయచేస్తు నీకు వాక్కును పంపండి బిడ్డను మీరు ముట్టండి అదేవిధంగా నా తండ్రి ఏసియ మరి అన్ని రకాల స్వస్థల గురించి ప్రార్థిస్తున్నాం మరి పోలిపోగు దిలీ బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం అయినా మరి బిడ్డ విషయంలో జాబు విషయంలో మా తండ్రి మరి ఎంతో నా తండ్రి సీరియస్ గా ప్రభ మేము ప్రార్థన చేస్తున్నాం అయినా బిడ్డ ప్రభ సేవలో ముందుకు సాగుతుండగా శోధలన్నింటినీ ప్రభ తొలగించండి ప్రభ శోధలన్నిటిని అధిగమించడానికి పరిశుద్ధాత్మ రెండంతల ఆత్మను అనుగ్రహించండి ప్రభ నా తండ్రి ఆ బిడ్డ యొక్క జీవితంలో గొప్ప కార్యలు జరిగించండి మరి సాక్షి బిడ్డగా నిలబెట్టుకున్నావు సేవలో విస్తారంగా వాడుకుంటున్నావు ప్రభన్న తండ్రి ఎలాంటి శోధనలు వచ్చినా తట్టుకునే ప్రభ ఏక పరిశుదాత్మని అభిషేకం మీరు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభ సరియైన స్థానంలో ఆయన ఎక్కడ నిలబెట్టాలో మీరు అక్కడ నిలబెట్టి ఆ ఉద్యోగం మీరు దీవించండి మీరు ప్రభ తగిన కాలం ఆహారం దయచేసే దేవుడు నాయన ప్రభన్న నీ నీ వారిని ఎవరిని కూడా నువ్వు త్రోసి కాదు ప్రభ నీకు కృపగల కార్యములు ప్రతి ఒక్క బిడ్డల జీవితం జరిగించండి నాయన ఏ నా తండ్రి ప్రతి బిడ్డను ప్రభ మీరు ముట్టండి నా తండ్రి అదేవిధంగా జర్మియా బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభ అతనికి ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోవాలని సేవలో బలంగా వాడబడాలని ప్రార్థిస్తున్నాం మన నతండి ఈ బిడ్డ మరి తెలియదు ప్రభ మరి బిడ్డ జీవితంలో కార్యంలో మీరు ఏం చేస్తున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ యొక్క సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం నన్న ప్రతి ఒక్క బిడ్డ విషయంలో కార్యం జరిగిస్తున్నాం నా తండ్రి గ్రూప్ లో ప్రతి ఒక్కరిని అతండి బిడ్డల విషయంలో ప్రార్థిస్తుండగా మీ గొప్ప కార్యంలో నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే ముట్టండి స్వస్థపరచండి ప్రభ నా తని సంపూర్ణ బిడుదల ప్రకటిస్తున్నాం ఏసైనా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభ మీరు సంపూర్ణమైన స్వస్థతలో నడిపించి సాక్షి నిలబెట్టమని ఏసయ శక్తి పరిణామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ లో డాక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లో బ్రదర్ దిల్ బ్రదర్ బ్రదర్ ఫైనల్స్ సమాధానము నడిపింపు ఈ ఆరాధన ఉన్న మనకి మన కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే మనం ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఎక్కడైతే క్రైస్తవులకి దాడులు జరుగుతున్నాయో ఎక్కడైతే క్రైస్తవులకి పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయో అక్కడ సేవ వారికి అక్కడ ఉన్న ప్రతి ఒక్క విశ్వాసులకి ఎవరైతే ఐసీల్లో నానా విధములైన రోగములతో వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఆయన కృపా కనికరము సమాధానము నడిపింపు సహాయము సహకారం మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించింది కాబట్టి Praise, no. Lord oh praise Lord and praise Lord. Thank you, our brothers and sisters. Praise Lord, sister. Praise Lord, brother. Praise Lord, and now. Praise Lord, sister. Lord. Please. Please. Please Lord. <coughs> praise sister. Please Lord, and praise Lord, brother.